శిరవస్తమేష్టరాజా బ్రహ్మణిశ సాదన శ్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యబుద్ధిసమాన్ అస్మదాచార్యపర్య వందే గుడు పరపరా సాంఖ్యై ప్రాప్యతే స్థానం తదోగైరగమ్య సాంఖ్యోగం ఎ జ్ఞాననిష్టులైన సన్యాసులచే యత్ స్థా పరమాత్మ భావో లేదా మోక్షము ప్రాప్యతే కొందో తది యోగైరతి కర్మయోగులూడా గమ్యతే కొందబును ఒక వాక్యం సాంఖ్యం చోగం చ సాంఖ్యమును యోగమును కూడా ఏకం ఒక్కటిగా ఎశ్యతి ఎవడు దర్శించునో సపశ్య వాడు మాత్రమే దర్శించుకున్నాడు ఈ అపశ్యతి సపశ్యతి అనే ప్రయోగం చాలా అందమైన సంస్కృత ప్రయోగం విలక్షణమైన ప్రయోగం ఎవడు ఇలా వాడే చూస్తున్నాడు అంటే మిగతా వాళ్ళందరూ బాహ్య దృష్టితో చూస్తున్నప్పటికీ కళ్ళుతో చూస్తున్నా ఆ సూక్ష్మమైన అవగాహన లేదు కాబట్టి వాళ్ళు చూస్తున్నా చూడనట్టే లెక్క ఇప్పుడు చూపు అనేది రెండు రకాలు కాళిదాసు రెవల్యూషన్లో అంటాడు సూక్ష్మత్వాత శాస్త్రేణ సూక్ష్మ కార్యాధ దర్శన సూక్ష్మమైన అంశాన్ని దర్శించగలిగిన ఆ చూపు ఏదైతే ఉందో అది ఏ యథార్థమైన చూపు ఇప్పుడు సూర్యుడు తప్పును ఉదయించి పశ్చిమాన్ని అస్తమిస్తాడు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇది కూడా ఒక చూపు కానీ అది ఏమి అది తప్పు కదా అది అదేం కరెక్ట్ కాదు కదా కాబట్టి అలా ఎవడు చూస్తున్నాడో అంటే అలా ఎవడు తెలుసుకుంటున్నాడో వాడికి ఏమీ తెలియలేదు అని అర్థం వాడు చూస్తున్నా చూడనట్టే లెక్క కానీ ఎవడైతే సూర్యుడు స్థిరంగా ఉంటాడని భూమే సూపించుట్టు తిరుగుతోందని ఆ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే చూసినట్టు లెక్క అలాగ పశ్యతి సపశ్యతి ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదన ఏమంటే ఏ పరమాత్మ స్థానాన్ని పొందుతారో కర్మయోగులు కూడా అదే పరమాత్మ స్థానాన్ని పొందుతారు సాంఖ్యులు అంటే అర్థం ఏమిటి ఇటు సాంఖ్యై ప్రాప్యత స్థానం సాంఖ్యులు అనగా సర్వకర్మ కర్మసర్వ సర్వకర్మ సన్యాసం అంటే సన్యాస ఆశ్రమరూప సన్యాసం స్వీకరించి కర్మ సన్యాసం చేయాలి ధర్మంలో గృహస్థాశ్రమానికి మౌలికమైన ప్రయోజనం కర్మానుష్ఠానం అందుకోసమే గృహస్థాశ్రమం ఉద్దేశించబడింది గృహస్థాశ్రమం రక అన్నమైన అమ్మాయిని పెళ్ళాడు ఎంజాయ్ చేస్తూ పిక్నిక్లు హనీమూన్లు అన్ని కోసం ఉద్దేశించబడలేదు అవన్నీ ఉన్నప్పటికీ గృహస్థాశ్రమం యొక్క ప్రయోజనం అది కాదు సో గృహస్థాశ్రమం యొక్క ప్రయోజనం ఏంటంటే అగ్ని పరిచర్య అగ్నిపరిచర్య చేస్తాడు వీడిని అగ్నులను సేవిస్తాడని తద్వారా దేవతలకి హరిష్లను వాటిని ఇస్తాడు తర్వాత సంతానాన్ని కానీ పితృదేవతల యొక్క ఏవో శాబ్దాదులను తర్వాత భూతయజ్ఞము అంటే కుక్కలు పిల్లులు కేవలం ఇటువంటి వాటికి కూడా ఆహారాన్ని ఇస్తాడు తర్వాత మనుష్య యజ్ఞము సన్యాసులకి బ్రహ్మచారులకి భోజనం పెడతాడు అని అందుకోసం వీడికి గృహస్థాశ్రమాన్ని ఇచ్చారు అంతేగాని గృహస్థాశ్రమం అంటే నేను నా భర్త ఇద్దరం ఉండేసుకుని తలుపులు వేసుకుని తినేసి మళ్ళీ తలుపులు తీసేస్తామని అందుకోసం కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ కాబట్టి గృహస్థాశ్రమ గృహస్థాశ్రమంలో ఈ కర్మలన్నీ వీడు అధిష్టించాలి వీడు కర్మ సన్యాసం చేస్తే సన్యాసాశ్రమ స్వీకారం చేసిన సందర్భంలో గృహాన్ని విడిచిపెడతాడు కర్మలని విడిచిపెడతాడు గృహానికి కర్మలకి విడదీయరాని సంబంధం విడిచిపెడితే రెండింటినీ విడిచిపెట్టాలి పట్టుకుంటే రెండింటినీ పట్టుకోవాలి అది దాని లెక్క ఇప్పుడు సాంఖ్యులు అంటే ఎవరైనా ఎవడైతే గృహస్థాశ్రమాలు త్యాగం చేసేసి సన్యాసం తీసుకుని సన్యాసం తీసుకున్న తర్వాత చేయాల్సిందేమిటి యమ నియమములు శాస్త్ర శ్రవణం అన నిధిధ్యాసనాలు అది చేయాలి అందుకోసం సన్యాసం చేసుకోవడం లౌకికమైన వ్యవహారాలు నిర్వర్తించడం కోసం సన్యాసం చేసుకోవడం ఎందుకు అనవసరం కదా సో సోషల్ వర్క్ చేయడానికి కూడా సన్యాసం తీసుకోక్కర్లేదు ఎంఏ సోషల్ వర్కర్ ఒక కోర్స్ ఒకటి ఉంది ఉస్మానా యూనివర్సిటీలో అది పాస్ అయినట్లయితే నేను సోషల్ వర్క్ చేసే సోషల్ వర్కర్ కింద మీకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే చేయొచ్చు లేకపోతే ప్రైవేట్ సోషల్ ఆర్గనైజేషన్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ బోర్డు అన్నీ ఉన్నాయి బిల్ గేట్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఇంటర్నేషనల్గా ఉన్నది అలాగే ఇక్కడ మన సత్యం వాళ్ళదేమో బైర్రాజు ఫౌండేషన్ అని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళు ఎంప్లాయ్ చేస్తారు వీళ్ళని సోషల్స్ నేను ఎదుగుతున్నాను సోషల్ సర్వీస్ వర్కర్స్ని వాళ్ళు సోషల్ సర్వీస్ దట్ ఈస్ బేర్ ప్రొఫెషన్ అది వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా త్వరలో నిర్వహిస్తూ కుటుంబ పోషణ కూడా చేసుకుంటారు దీనికోసం సన్యాసం తీసుకోవడం సన్యాసం తీసుకుంటే మీరు సోషల్ వర్క్ ఏం చేయగలుగుతారు చేయలేరు నిజానికి కాబట్టి సన్యాసం తీసుకునేది సోషల్ వర్క్ కోసం కాదు సోషల్ వర్క్ ఉంటుంది దట్ ఇన్స్ సైడ్ బిజినెస్ సైడ్ థింగ్ సన్యాసం యొక్క ప్రధాన లక్షణం యమ నియమములు తర్వాత ఏమో శ్రవణముల నిరుధ్యాసనాలు తద్వారా ఆత్మ అనాత్మ వివేకాన్ని వీడు అభ్యాసం చేస్తూ మెడిటేషన్ అంటే అదే ధ్యానం దానివల్ల ఆత్మ అనాత్మ వివేకాన్ని అభ్యాసం చేస్తూ ప్రకృతి పురుష వివేకము దానికే దాని పేరే అభ్యాసం చేస్తూ ఉంటాడు అంచేత వాడికి సాంఖ్య అని పేరు ఈ పేర్లన్నీ పర్యాయపదాలు ఏమిటి పర్యాయ పదాలు ఏంటి కర్మ సన్యాసము సాంఖ్యము తర్వాత జ్ఞానయోగము అంటే అదే వివేక జ్ఞాన యోగం ఆత్మజ్ఞానం కాదు వివేక జ్ఞానం ఆత్మజ్ఞానం ఫైనల్ గోల్ అది దానికి దారితీసేటువంటి ఉపాయండి కాబట్టి ఇది సాంఖ్యము చూడండి ఈ సాంఖ్యాన్ని వీడి సన్యాసం స్వీకరించి సాంఖ్యాన్ని అభ్యాసం చేసినట్లయితే సాంఖ్యాన్ని అభ్యాసం చేయడం అంటే ఏమిటి ఈ టాపిక్ కొంచెం జటిలంగా ఉంటుంది మీరు ఓపిగ్గా దీన్ని పర్సూ చేయాలి సాంఖ్యాన్ని అభ్యాసం చేయటం అంటే యమనియమములు యమనియమాదులు శమధమాదులు తర్వాత శాస్త్రాన్ని శ్రవణం చేయటం వివేకాభ్యాసం ఇవన్నీ కలిపి సాంఖ్యాన్ని అభ్యాసం చేయటం అంటారు అలా అభ్యాసం చేస్తే ఏమిటవుతుంది వాడికి ఆత్మజ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతాడు యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం కావండి ఆత్మజ్ఞానం కలిగి మోక్షాన్ని పొందడం అంటే ఏమిటి ఆత్మ పూర్ణము అనే అనుభవం కలుగుతా ఇప్పుడు మనకి సంసారంలో ఉన్న సమస్య ఏమిటంటే ఇప్పుడు మనం బంధంలో ఉన్నాము ఈ బంధము యొక్క లక్షణం ఏమిటంటే నేను లోటు గలవాడను నాకు సెక్యూరిటీ లేదు ఈ బంధాన్ని రెండు మాటల్లో చెప్పచ్చు మొత్తం మీరు ఎన్ని రకాల డిస్క్రిప్షన్స్ ఇచ్చినా ఈ రెండు మాటల్లోనూ కవర్ అయిపోతున్నారు ఒకటి ఏమిటంటే వీడికి సెక్యూరిటీ ఉండదు ఎన్ని ఉన్నా ఒక అభద్రతతో బతుకుతూ ఉంటాడు ఇన్సెక్యూర్గా బతుకుతాడు ఆ సెక్యూరిటీ దాన్ని భయం ఈ భయం అనేదానికి అనేక షేడ్స్ ఉంటాయి భయం అంటే ఏదో పావును చూసి భయపడడం అలాగే కాదు మెనీ షేడ్స్ ఆర్ వేర్ సో ఆ షేడ్స్ ఎలా ఉంటాయంటే ముందు అసలు వీడు ఇన్సెక్యూర్గా ఉంటాడు అభద్రత అన్నీ ఉంటాయి సెక్యూరిటీస్లో వాళ్ళంత డబ్బు కూదవబెట్టి ఉంటాడు అయినా ఇన్సెక్యూరే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు కొత్త కొత్త రకాల పాలసీలు ఆ పాలసీలు ఎలా ఉంటాయంటే అవ చాలా చిత్రాలుగా ఉంటాయి ఆ కొత్త కొత్త పేర్లతోటి జీవన్ రక్ష జీవన్ భద్ర అంటే ఇలాంటి సాంస్కృతి పదాలన్నీ వేసేసి ఇవే పాలసీలు తీసుకొస్తూ ఉంటారు ఆ పాలసీలు కోల్ కూర్చుంటాడు అయినా అయినా ఇన్సెక్యూరే భద్రత ఉండదు తను బాగా ఇల్లు వాటిల్ కట్టేసి బాగా ధనం సంపాదించుకుంటే మనం సెక్యూర్ అనుకుంటాడు ఏమండీ మీరు పెద్ద బిల్డింగ్ కట్టారు అనుకోండి మీకు సెక్యూరిటీ పెరిగినట్ట తగ్గినట్టా చెప్పండి అంచేతనే పెద్ద బిల్డింగ్ కట్టిన వాళ్ళు బాగా ధనవంతమైన బిల్డింగ్ కట్టిన బాగా ఖరీదైన బిల్డింగ్ మీరు కట్టాలంటే అది మామూలుగా ఒక స్లమ్ ఏరియాలో కట్టకూడదు అంటే దానికి అక్కడ సెక్యూరిటీ ఉండదు చుట్టుపక్కల వాళ్ళందరూ చేమలు పోవేసినట్టుగా పోవేసి దాన్ని ఆక్రమించేసినా కూడా మీరు చేయగలిగేదే ఉండదు కదా కాబట్టి లడ్డు తీసుకెళ్ళి చీమల కుట్టలో పెట్టుకుంటే ఏమవుతుందా లడ్డు అలాగే కాబట్టి మీరు అలాంటి పెద్ద ఖరీదైన బిల్డింగ్ కట్టాలంటే ఏదో ఒక పోస్ట్ లొకాలిటీ చూసుకుని కట్టాలి అక్కడికి భద్రత పెరిగిందా తగ్గిందా తగ్గుతోంది కదా వారం శీకరమైన భద్రత అక్కడ కూడా ఏం చేయాలి ప్యాడ్ కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టాలి అంటే ఆ కాంపౌండ్ వాళ్ళ మీద వెనుకో ఊర్చోలు అవి పెట్టాలి లోపల ఒక భయంకరమైన కుక్కను ఒకదాన్ని పెట్టాలి కుక్క అంటే అది మాంసం తినే జంతువు అది కార్నివర్స్ యానిమల్ కుక్క శాకాహారి కాదు ఇది అలా అది కుక్క మాంసాహారి కుక్కను ఒకదాన్ని పెట్టాలి ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టాలి ఇన్ని పెట్టి వీడు లోపల ఉంటాడు అయినా ఇంకా ఇన్సెక్యూరిగానే ఉంటాడు చూసారా సెక్యూరిటీ ఉండదు కాబట్టి మన సంసార బంధము యొక్క ఒక మౌలికమైన లక్షణం ఏమిటంటే ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీలో వేరియస్ షేడ్స్ ఉంటాయి ఇన్సెక్యూరిటీ అన్సర్టంటీ సర్టంటీ అంటే ఒక నిశ్చిత స్థితి ఉండదు ఇది ఇది నాది నిశ్చిత స్థితి అనేది ఇది ఉండదు అన్సర్టన్గానే ఉంటుంది చచ్చిపోతారనే భయం ఉంటుంది మిగతా భయాలు అంటే పెద్ద భయం చాలా చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అక్కడ నాకేమవుతుందని ఒక భయం ఉంటుంది నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారని ఇదో భయం ఉంటుంది బాగా ఎక్కువ డబ్బు సంపాదించితే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కొడుకులు కూతుళ్ళు వీళ్ళు దాన్ని సక్రమంగా వినియోగిస్తారా పాడు చేస్తారా అని భయం ఉంటుందా ఉండదా చచ్చిపోకుండా అక్కడ మీరు బతుకుండగానే వీళ్ళు పాటు చేస్తున్నాడేనే భయం ఉంటుంది అలాంటి జరిగింది కాబట్టి ఈ విధంగా అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి మనకి అది ఒకటి బంధంలో ఫిఫ్టీ పర్సెంట్ కవర్ అయిపోయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏమిటో తెలుసు అండి కామన్ అది ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలనే అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే ఆత్మ పూర్ణము అని తెలియకపోవటం కదా ఇప్పుడు వీరికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందంటే ఆత్మ అభయము ఆత్మ పూర్ణము అనే అనుభవానికి వస్తుంది తెలియడం అంటే అనుభవానికి రావటం అది జీవనం వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో నివసిస్తుండగా ఈ సమాజంలో ఈ ఈ దేశంలో నివసిస్తుండగా ఇప్పుడు ఇక్కడ దీనికోసం స్వర్గం వెళ్ళక్కర్లేదు వైకుంఠం వెళ్ళక్కర్లేదు నేను అభయుడను అహం అభయ అభయోహం తర్వాత నేను పూర్ణుడను ఆనందోహం అని ఇది అనుభవానికి వస్తుంది దీన్నే పరమాత్మ అంటారు ఈ అనుభవాన్ని ఈ అనుభవం ఇప్పుడు ఎటు ఇప్పుడు మనకున్న అనుభవాలు ఏమిటి నేను అపూర్ణుడను అల్పుడను నేను భయం కలవాడను ఇది మనకున్న అనుభవం ఈ అనుభవం ఉన్నటువంటి చేతనతత్వానికి ఈ అనుభవంలో బంధు బై ఉన్న చేతనతత్వానికి జీవుడు అని ఈ అనుభవం అజ్ఞాన కరుతము ఇది అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది యథార్థం కాదు కాబట్టి ఈ అనుభవాన్ని త్రోసిపుచ్చి యథార్థమైన ఆత్మస్వరూపాన్ని మీరు ఎప్పుడైతే అనుభవానికి తెచ్చుకుంటారో యథార్థమైన అనుభవం అయితే అహం పూర్ణ అంటే అహం అభయ అది యథార్థమైన ఆత్మస్వరూము యొక్క అనుభవం ఆ అనుభవం కలిగితే దాన్నే పరమాత్మభావము అని అంటారు దానికే మోక్షం అనిపేడు దానికే వైకుంఠం అన్నదే కైలాసం అన్నదే పరమధామ పరంధామ ఈ పైరులన్నీ దాన్నే సూచిస్తాయి ఆ మోక్షాన్ని వీడు పొందుతాడు ఎవడు సాంఖ్యయోగి సాంఖ్యయోగాన్ని వాడు ఆ మోక్షాన్ని పొందుతాడు ఇది ఒక మార్గం కర్మ సన్యాసం ఇంకొకడు ఉన్నాడు వీడు కర్మసన్యాసం చేయడు ఇంట్లోనే ఉంటాడు గృహస్థుగా ఉంటాడు గృహస్థుగా ఉంటే సరిపడదు వానప్రస్థానికి వెళ్ళాలి గృహస్థగానే ఉంటే ఆ డబ్బులు సంపాదిస్తూ ఉండడం లక్ష పెట్టుకుంటూ అదే ఆ సంసారపు లంపటంలో పడుతుంటే ఈ ప్రసంగం ఏం లేదు ఇక్కడ ఆ టాపిక్ వేరు అలా వానప్రస్థం వైపు జరుగుతాడు వానప్రస్థం వైపు జరిగేటువంటి సంసారపు విషయాల నుంచి చాలా విప్రాయాల్లో పడతాడు ఉపసంహారం చేస్తాడు కర్మనే కర్మానుష్ఠానం నిత్య కర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు కర్మయోగము చేస్తూ ఉంటాడు ఆ కర్మయోగాన్ని భాషకారులు మళ్ళీ చెప్పబోతున్నారు చెప్పిందే చెప్తారు ఆ కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటే అప్పుడేమవుతుంది అంతఃకరణ శుద్ధి సమత్వ బుద్ధి నేను నీకు విస్తారంగా ఆ సమత్వ బుద్ధి ఆఫ్ మైండ్ అది వీడికి అనుభవానికి వస్తుంది క్రమంగా అంతఃకరణము నిర్మలమైపోతుంది నిర్మలము నిశ్చలము రెండు లక్షణాల అంతఃకరణానికి కావాలి అవి వస్తాయి శాస్త్రాన్ని శ్రవణం చేస్తుండే ఆత్మ పూర్ణము అని అనుభవాన్ని తెచ్చుకుంటాడు ఆత్మ ఇప్పుడు మీరు చెప్పండి సన్యాసి ఆత్మ పూర్ణమో అభయము గృహస్థ యొక్క ఆత్మేమిటి పూర్ణమో అభయమా కాబట్టి దోమ యొక్క ఆత్మైనా పూర్ణమో అభయమే కాబట్టి ఆత్మ పూర్ణమో అభయము అని సన్యాసే కానక్కర్లా గృహస్థు కూడా తెలుసుకోవచ్చు అంటే గృహస్థ అయి ఉండాలని మళ్ళీ అదేం రూ లేదు అంతఃకరణము శుద్ధముగా ఉండవలను అంతఃకరణలో అజ్ఞానతృతములైన దోషములన్నింటినీ తొలగించుకుంటే ఆత్మ యొక్క పూర్ణస్థితి అనుభవానికి వస్తుంది అది చాలా వెరీ ప్రాక్టికల్ థింగ్ ఇట్ అది సన్యాసికే రావాలని గృహస్థికి రాకూడదని అలాగేమీ లేదు లేదా గృహస్థికి రావాలని సన్యాసికి రాకూడదని లేదు రెండు మార్గాలు ఉన్నాయి సన్యాసాశ్రమం స్వీకారం చేసి సాంఖ్య యోగానుష్ఠానం చేస్తే మీకు ఆత్మ యొక్క పూర్ణత్వం అనుభవానికి వస్తుంది సో సాంఖ్య ప్రాప్తి స్థానం గృహస్థిగా ఉంటూ ఇప్పుడు నేను చెప్పిన కర్మయోగాష్ఠానం చేసి అంతఃకరణ శుద్ధిని పొంది ఆత్మస్వరూపాన్ని అరసి అంటే విచారం చేసి ఆత్మ పూర్ణమో అభయమో ఎప్పుడైతే ఎప్పుడైతే సాక్షాత్కారం చేసుకుంటారో అప్పుడు కూడా మీరు అదే పరమాత్మభావాన్ని పొందుతారు అది మొదటి వారి యత్ంఖ్యై ప్రాప్యతే స్థానం తోగైర గమ్యతే ఆ వాక్యం చూద్దాం ముందు భాషకర్లు ఏమంటారు తర్వాత రెండోదాన్ని చూద్దాము ఏక్యా సమ్యగనుష్ఠానా కథముభయో ఫలం నిందగి అవతారిక మనం సూచా భాష్యం యత్సాఖ్యై జ్ఞాననిష్టై సన్యాసి ప్రప్యతే స్థానం మోక్షాఖ్యం సద్యోగైర గమ్యోగ అంటే యోగీ అనర్థం యోగ అంటే రెండర్థ ఒకటి యోగము రెండు యోగి యోగ అోగ కాబట్టి యోగైరపి గమ్యత అంటే యోగి భీరపి గమ్యత అని అర్థం దానికి సంస్కృత భాషలో అది సూక్ష్మమైన పాయింట్ గమనించాలి యోగముల చేత పొందబడుతుంది యోగాలు పొందుతాయా యోగాలు పొందుతాయా యోగి పొందుతాడా మోక్షాన్ని ఆసనం వేస్తే ఆరోగ్యం మీకు వస్తుందా ఆసనానికి వస్తుందా ఆరోగ్యం మీకేమైనా వచ్చింది కాబట్టి తద్ యోగరపి గమ్యతే అంటే యోగి భీరపి గమ్యతే ఎత్ర యోగేశ్వర కృష్ణ అన్నప్పుడు యోగ ఈశ్వర యోగ ఈశ్వర అంటే యోగాలకి ఈశ్వరుడని కాదు యోగులలో ఈశ్వరుడని యోగ అంటే యోగీదర్థం అది ఎలా వచ్చిందంటే యో యోగం యోగ శాస్తీ యోగ అప్రత్యయం వస్తుంది అతో కాబట్టి చూడండి ఎత్ సాంఖ్యై సాంఖ్యై అంటే జ్ఞాననిష్టై సన్యాసిభి వీళ్ళు కర్మ సన్యాసం చేసి ఆత్మజ్ఞాన నిష్ట కలిగి ఉండాలి నిష్ఠ అంటే ఏదో తెలుసుకోండి ఇంకా దాంట్లో బిగు పాతుకుపోవాలి అదే నిష్ఠ అంటే నితరాం స్థితి రాతపాతేరనుకోండి రాతపాతి కదిపితే ఇంకా అది కదలదంటే ఫిక్స్ అయి ఉంటుంది దాన్నే నిష్ట అంటారు ఆ రకంగా జ్ఞాన నిష్టలో ఉండాలి ఎవరు సన్యాసి జ్ఞాననిష్ట లేకుండా సన్యాసం చేసుకుని కొంత వ్యవహారం కొంత జ్ఞానం అలాగే నడిపిస్తూ ఉంటే క్రమక్రమంగా ఏమవుతుందంటే జ్ఞానం వెనక్కిపోతుంది వ్యవహారం ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు గార్డెన్లో పూల మొక్కలు వేసి కలుపు తీయటం మానేశారనుకోండి పది రోజుల తర్వాత ఏముంటాయి అక్కడ కలుపు మొక్కలే ఉంటాయి పూల మొక్కలు పోతాయి పూల మొక్కలు వ్యాపించవు కలుపు మొక్కలు వ్యాపించేస్తాయి అలాగే సన్యాసం తీసుకుని కేవలము ఆత్మజ్ఞానానికి కట్టుబడి ఉండకపోతే కలుపు మొక్కలాగా సంసార వ్యవహారాలన్నీ వచ్చేస్తాయి సినిమా యాక్టర్లు పొలిటికల్ లీడర్లు వీళ్ళందరూ వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు సమస్యలు ఉంటాయి ఒక కొత్త సినిమా తీసాడు అది రిలీజ్ చేయబోతున్నాడు ఆ సమస్య ఇప్పుడు ఈ గాడ్ మ్యాన్కి అదొక ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వాడెలాగా చిత్తపడుతూ ఉంటాడు వాడెలాగా సమస్య ఎందుకంటే పది కోట్లు ఇరవై కోట్లు పెట్టికేస్తాడు సినిమా అది రిలీజ్ అవ్వాలి దానికి రెట్టింపు డబ్బు రావాలి వాడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన దుఃఖపడుతున్నాడు భయపడుతున్నాడు అంటే ఆశ్చర్యం లేదు వాడి వాడు నాకు శిష్యుడు అనుకోండి సపోజ్ వాడికి నేను గురువుని అనుకోండి నేను ఎవరికి గురువుని కాదు థ్యాంక్ సో ఒకవేళ నా శిష్యుడు సినిమా కొత్త సినిమా రిలీజ్ చేయబోతున్నాను అనుకోండి అప్పుడు నాకు ఎలా ఉంటుంది బిటికి బితికి పోనీ అప్పుడు నేను విఘ్నేశ్వరుని ప్రార్థిస్తా గణేష్ మహారాజ్ రేపు వచ్చిన రిలీజ్ అవుతుంది దానికి వీళ్ళందరూ వచ్చి అందరూ జనం అందరూ వచ్చి ఫుల్ సీట్ లాగా ఆశీర్వదించి గణేష్ మహారాజ్ని ప్రార్థిస్తాను నేను బికాజ్ హీజ్ ప్రాబ్లమ్ బికమ్స్ మై ప్రాబ్లం బికాజ్ హీజ్ ఐఆమ్ హిజ్ గురు అండ్ పోనే ఆ సినిమాలో ఏముంటుంది అన్ని పిచ్చి పిచ్చి డ్యాన్స్లో అన్నీ ఉంటాయి అది చూశాను నేను మళ్ళీ మళ్ళీ వేదిక మీద పెట్టి మనం హిందూ ధర్మాన్ని రక్షించాలని ఉపన్యాసం చెప్తాను ముందు అసలు ఆ సినిమా హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది ఈ విధంగా కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి చాలా కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి భయంకరమైన కాంట్రడిక్షన్ ఇంకా నేను చెప్పిన కాంట్రడిక్షన్ చాలా బినాయిన్ కాంట్రడిక్షన్ దీనికంటే డేంజరస్ కాంట్రడిక్షన్స్ వస్తాయి చాలా ప్రమాదం ప్రాబ్లమ్స్ అందుతనే సన్యాసం తీసుకున్న తర్వాత ఈ ఈ లౌకిక వ్యవహారాలు పెట్టుకోకుండా వాడు జ్ఞాననిష్టలోకి వెళ్ళిపోవాలి జ్ఞానం తప్పింకేది లేదంటే ఏదో ఇంకా భిక్షాటనాధికం ఉంటుంది శారీరం కేవలం కర్మ కొనుగోలు ఆత్మహత్య పిల్పించడం మనకి మనకి వెళ్ళింది భిక్ష చేయాలి ఏదో కాఫీ టీ ఏదో తాగాలి ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి స్నానం చేయాలి ఇలాంటి విలువ ఉంటాయి రాత్రిని నిద్రకోవాలి రాత్రిని నిద్రకోవడం ఎందుకో మొన్నడు బుధని మళ్ళీ పాఠం చెప్పాలంటే మరి రాత్రిని నిద్రపోకపోతే ఎక్కువ పాఠం ఎలా చెప్తారు మన్నాడు అందుకోసం మొన్నడు ఎక్కువ పనులు ఉంటాయి కదా కాబట్టి ఇలాంటి శరీర యాత్రకి సంబంధించిన పదులు మినహాయించి మిగిలిన శక్తి యుక్తి శారీరకమైన శక్తి మానసికమైన యుక్తి రెండు కూడా ఎవడైతే ఆప్సజ్ఞానము నుండే పూర్తిగా ప్రవేశపెడతాడో వాణ్ణి సాంఖ్యయోగి అని అటువంటి సాంఖ్యయోగులు సన్యాసుల చేత పొందబడే స్థానమునకు మోక్షము అని పేరు మోక్షాఖ్యం స్థానం వాళ్ళు పొందుతారు మోక్షం అనే స్థానాన్ని ఇక్కడ చిత్రం ఏంటంటే అటువంటి సాధ్యయోగులు పొంది మోక్షమనే స్థానాన్ని ఆ పరమాత్మ భావాన్ని గృహస్థు కూడా పొందగలడు అది గీత యొక్క విశేషం గీత మాత్రమే మనకు ఆ ఉంటుంది తద్గ ఇద గమ్యతే యోగులు అంటే కర్మయోగులు కర్మయోగులంటే గృహస్థులు కర్మయోగ చేసుకుంటూ ఉండి వాళ్ళు వాళ్ళు కూడా పొందుతారు ఆ యోగులంటే ఏదైతే చెప్తున్నారు చూడండి ఆయన సాంఖ్యులంటే ఏదైతే చెప్తారు కదా జ్ఞాననిష్టైహని సన్యాసి అని అర్థం సాంఖ్యైహనే పదానికి ఇప్పుడు యోగైహంటే అర్థం చెప్తారు జ్ఞానప్రాప్త్యుపాయత్వేనా ఈశ్వరే సమర్ప్య కర్మాణి ఆత్మన ఫలం అనభిసంధాయ అనుతిష్ట తే యోగా యోగిన సరపడిందా యోగా అంటే యోగములు కాదు యోగా అంటే యోగులు ఇక్కడ మాకు యోగా యోగిన రెండు ఉంది ఎందుకంటే యోగాహం ఉండాలి ఎందుకంటే పైన యోగైహ్యనుంది తద్ యోగైహను తృతీయ బహోచనం ఉంది ప్రథమా బహోచనం ఎలా ఉంటుంది యోగాహన ఉంటుంది యోగాహను వేసుకుని యోగి యోగినహా అని అర్థం చెప్తే క్లియర్గా ఉంటుంది అది కరెక్టే ఫలం అనభిసంధాయ నేను అలాగే ఉన్నానా కానీ మరోలా ఏమన్నా అని అంటే మళ్ళీ కరెక్ట్గా ఉన్నాను ఫలం అనభిసంధాయ అని ఉండాలి ఇది చూడండి కర్మయోగాన్ని ఆయన ఎంత ఒక్క వాక్యంలో చెప్తున్నారు ఎంత అర్థంగా చెప్తున్నారో చూడండి కర్మయోగము ఆత్మజ్ఞానాన్ని పొందే ఉపాయం జ్ఞానప్రాప్తి ఉపాయం కాబట్టి ఇప్పుడు కర్మయోగంలో కర్మానుష్ఠానం ఉంటుంది కదా ఈ కర్మానుష్ఠానం దేనికోసం చేస్తారు మామూలుగా లోకంలో జనులు కర్మలని రెండు ప్రయోజనాల కోసం అనుష్టిస్తారు ఒకటి ఇహలోక ఫలాలు రెండు పరలోక ఫలము ఇందుకోసమే అనుష్టిస్తారు ఇప్పుడు మీరు కాశీ వెళ్ళారనుకోండి మీరంటే మీరు కాదు మామూలుగా కాశీ వెళ్ళి భక్తులు ఉంటారు కాశీ వెళ్తారు కాశీ వెళ్ళి గంగానందలో స్నానం చేస్తారు అక్కడ పూజలు అవి చేసుకుంటారు ఏవో దానాలు ధర్మాలు కూడా చేస్తారు చేసి వస్తారు ఎందుకు చేస్తున్నారంటారు ఇవన్నీ అంటే యలోకంలో భవిష్యత్తులో ఎవరేవో లాభాలు కలగాలి నష్టాలన్నీ పోవాలి పాపాలు పోవాలి పుణ్యాలు రావాలి పాపాలు పోయి పుణ్యాలు వస్తే ఏమిటి లాభం ఉండే ఎందుకోసం పాపాలు పోయి పుణ్యాలు రావడం ఎందుకు అంటే పాపాలు పోతే దుఃఖాలు పోతాయి పుణ్యాలు వస్తే సుఖాలు వస్తాయి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏంటండి ఇప్పుడు ఇక్కడ తర్వాత తర్వాత తర్వాత అక్కడ బోత్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు సుఖంగా ఉండాలా లేకపోతే ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో మకాలు చేశారు అప్పుడు సుఖంగా ఉండాలా అంటే అయ్యో ఇదేం ప్రశ్న ఇప్పుడు సుఖంగా ఉండాలి అప్పుడు సుఖంగా అలాగే ఈ లోకల్లో జీవించినప్పుడు సుఖంగా ఉండాలి దుఃఖాలు దూరం కావాలి ఇక్కడి నుంచి ఇంకా తప్పనిసరే అక్కడికి వెళ్ళిపోయామనుకోండి స్వర్గ లోకానికి స్వర్గానికే వెళ్ళాలి ఇంకెక్కడికి వెళ్ళకూడదు నరకానికి వెళ్ళకూడదు ఆ స్వర్గంలో కూడా సుఖాలను అనుభవించాలి అందుకోసమే చూస్తున్నారు కదా అది కర్మయోగం అనబడదు ఎక్కడ కర్మ మరి గీత అంటే ఉంటుంది మీరు మామూలుగా లోకంలో అనుకునేదానికి గీతకి సంబంధమే ఉండదు ఇది రెవల్యూషనరీగా ఉంటుంది దాన్ని కర్మయోగం అను అనుకోరు ఆత్మన ఫలం అనభిసంధాయ ఆత్మన అంటే తనకు తనకు అని అర్థం సచిదానంద ఆత్మ కాదు తనకు ఫలం ఫలమును అనభిసంధాయా కోరకుండగా ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి ఫలమును కోరకుండా కర్మం చేయమని చెప్తున్నారు కదా ఫలాన్ని కోరకుండా చేయమంటే ఇప్పుడు ఒక కట్టి తీసుకుని నీళ్ళల్లో ఇలా కొడుకు కూర్చున్నాను అనుకోండి ఒక ఆయన చెరువు స్నానానికి చెరువు పోయాడు అంటే ఆ చెరువు దిగిరికి అప్పటికే ఒక ఆయన ఆ చెరువులో దిగి ఈ సిమెంట్ స్టెప్స్ ఉంటాయి కదా దిగి ఒక కట్టెతోటి నేల నెల ఇలా మోపుతున్నాడు ఏమయా అలా నేలను అలాగే కట్టెతో కూడుతున్నాడు చోట అడిగాడు అడిగితే కర్మయోగాన్ని చేస్తున్నానని చెప్పాడు ఏమిటి కర్మయోగం ఎందుకండి అవును ఇప్పుడు ఈ కర్మను చేస్తున్నానా లేదా చేస్తున్నాను దీనికి ఫలాన్ని నేనేం కోరట్లేదు నాకేం ఫలం రావట్లేదు కాబట్టి కర్మయోగం అలా అది కాదు అర్థం కాబట్టి ప్రయోజనరహితమైన కర్మని చేసి నేను ఫలాన్ని కోరట్లేదు అంటే అది కర్మయోగం అవడం ఏది కాదో ముందు చెప్తున్నా ఎందుకు ఏది అవుతుందో తెలియటం కోసం ఇంకొకటి అన్నాడు పిక్ పాకెట్ చేస్తున్నాడు ఉక్పోకెటింగ్ చేస్తున్నాడు చేసి ఎందుకంటే ఇలాంటివి మన సమాజంలో చాలా ఉంటాయి నా యకన్ నా యకన్ అంటే ఎవరు ధనాన్ని బ్యాంకుల్లోంచి ధనవంతుల దగ్గర నుంచి కొల్లగొట్టేస్తాడు డబ్బు బ్యాంకు కన్నం వేసి డబ్బు పుట్టుకొచ్చేస్తాడు ధనవంతుడు బుర్రబడలు కొట్టి డబ్బు పట్టుకొచ్చేస్తాడు దాన్ని అట్టే పెట్టుకోండి అంతా బస్తీలో పంచిపెట్టేస్తాడు ఈజ్ ది నాయకర్ అతను చేస్తున్నది కర్మయోగా అవదు కర్మయోగం కాదు ఎందుకని బ్యాంకులో కన్నం వేసి పంచి పెడితే సరిపడదు ఆ పంచిపెట్టేది తను కష్టపడి సంపాదించింది పంచిపెట్టాలి కానీ బ్యాంకులో కన్నం వేసి పంచి పెట్టడానికి వీల్ది అధర్మం చేసి ఆ వచ్చిన లాభాన్ని పంచిపెట్టేస్తాను అలాగా తప్పది సో ఇలాగంటే తెలుగులో ఒక ఒక విదూరమైన సామెత ఒకటి ఉంది ఆ వాక్య రచన సరిగ్గా సామెత అలా ఉంది తిలా పాపం తలు పిడిచడు అని ఆ తిలా అని దీర్ఘం అది కూడా అసందర్భంగా ఉంది అయినా మరి అలా ఉంది సమాజంలో ఉన్న వాక్యం అలా ఉంది మీరు విన్నారు ఎప్పుడైనాది అంటే తాను చేసిన పాపం పది మందికి పెంచి పెడతాడు మీరు పది మందికి దక్షిణలో భోజనాలు పెట్టి దక్షిణకి ఇచ్చేస్తాడు పాపం పండుగ అది కర్మయోగం అనిపించుకోదు కాబట్టి ప్రయోజనరహితమైన కర్మని ఫలాపేక్ష లేకుండా చేస్తే అది కర్మయోగం అవదు అధర్మాన్ని ఫలాపేక్ష లేకుండా చేస్తే అది కర్మయోగం అవ్వదు మరి కర్మయోగం అవ్వాలంటే ఏం చేయాలి ప్రయోజనమున్న కర్మని చేయాలి యజ్ఞం చేశారనుకోండి యజ్ఞానికి ప్రయోజనం ఏమిటి ఈశ్వరుణ్ణి ప్రీతి కలుగుతా దేవతలకి హరిస్సును సమర్పించుతా ఈశ్వరులకు ప్రీతి కలుగుతా సో మొత్తానికి లేకపోతే సమాజ కళ్యాణము అని అలాగా ఒక ప్రయోజనం ఉన్నటువంటి పనిని చేయాలి ఇప్పుడు చెప్పండి నేలలో ఖర్చు పెట్టి కొట్టి నాకే ఫలాన్ని అపేక్షించట్లేదు అంటే అది కర్మయోగం అవుతుందా అవదు ఎందుకని దానికి ప్రయోజనరహితమైన కర్మ దానికేం ప్రయోజనం లేదు కాబట్టి సప్రయోజనమైన కర్మని చేయాలి ఇప్పుడు దీంట్లో మీకు రెండు పదాలు వచ్చేసాయి ప్రయోజనం వేరు ఫలం వేరు ఇప్పుడు కర్మయోగాన్ని గురించి నేను మీకు చెప్పిందే ఇంకోసారి చెప్తున్నా గుర్తు చేస్తున్నా ప్రయోజనం వేరు ఫలం వేరు ఇప్పుడు మీరు గమనించండి నేను ఒక చిన్న దృష్టాంతం చెప్తాను ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి ఇంజనీర్ ఆయనకి ఒక చిన్న కల్వర్తో ఏదో కట్టమన్నారు రోడ్డు కట్ రోడ్డుకి ఓ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి కట్టితే దానికి అదొక కర్మ రెండు నెలల రోజులు రెండు నెలలు అది బ్రిడ్జ్ రాజమండ్రి బ్రిడ్జ్ని చూడండి ఈ మధ్యన కొత్తగా కట్టిన రైలు బ్రిడ్జి దాన్ని కట్టిన ఒక ఇంజనీర్ ఆయన పేరు కల్కి అవతారం ఆయన పేరది ఆయన పేరది మంచి ఇంజనీర్ ఆయన గొప్ప ఆఫీసర్ ఆయన కట్టేది ఆ బ్రిడ్జి ఆయన కట్టడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి ఫలం ఏమిటి ప్రయోజనం ఏమిటంటే ప్రజలందరూ ఆ బ్రిడ్జ్ మీద రైళ్ళలో ప్రయాణం చేస్తారు సమాజానికి గొప్ప ఉపకారం అది ప్రయోజనం ఫలం ఏమిటి ఆయన నెలకి జీతాలను ఆయనకి అది ఫలం తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆయన పేరు చెప్పుకుంటున్నాం ఆయన పెట్టేది బ్రిడ్జ్ అని సమాజంలో పేరు ప్రఖ్యాతి కూడా వస్తాయి పేరు ప్రఖ్యాతి కూడా ఫలమే అది వ్యక్తికే చెందుతాయి కాబట్టి చూసారా ప్రయోజనం ఉన్నది ఫలమున్నది రెండు ఉంటాయి ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు బ్రిడ్జ్ కడుతున్నాడు ప్రయోజనం ఏమిటి ప్రజా సంక్షేమం ఫలమేమిటి తన కడుపుది జీతం రావటం ప్రయోజనం పది పాటు ఉంటుంది ఫలము పండు పది కాలాల పాటు ఉంటుందా పెరిషైపోతుందా పెరిషైపోతుంది ఫలం అన్నదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే పెరిషబుల్ గుడ్స్ అని అర్థం ఎప్పుడైనా చూసారా మీరు బాక్స్ మీద రాస్తారు పెరిషబుల్ గుడ్స్ అని దానికే ఫలం పనిపేరు భాష్యకారులగా దానికి నిర్వచనం ఇచ్చారు ఫలుగుతయా లీయతే ఇది ఫలం తేలికగా పాడైపోతుంది అందుకోసం ఫలం అనిపారు కాబట్టి ఈ ఫలం అంటే నెల జీతం అది వస్తుంది ఖర్చు ప్రయోజనం నాలుగు కాలాల పాటు ఉండిపోతుంది ఫలం తనకి తన కడుపుకి తన స్వార్థానికి ప్రయోజనం సమష్టికి ఈశ్వరునికి కాబట్టి ఫలాభిసంధి లేకుండా చేయమన్నాడు కానీ ప్రయోజనం లేకుండా చేయమని లేదు ప్రయోజనం ఉన్న కర్మే చేయాలి ఫలాభిసంధి లేకుండా చేయాలి అంటే ఏమిటి బ్రిడ్జి కట్టిన ఇంజనీరు తన జీతం డబ్బుల కోసమని తన పేరు ప్రఖ్యాతుల కోసమని తన ప్రమోషన్ కోసమని కట్టకూడదు అది మనస్సులో ఉండి కట్టకూడదు కేవలం ప్రజా సంక్షేమం మాత్రమే మనస్సులో ఉండి కట్టాలి కడితే అప్పుడు ఆయన చేసే ఉద్యోగము అది కర్మయోగం అయిపోతుంది ఆయన చేసే ఉద్యోగం అదే కర్మ అంటే డ్రా డ్రాఫ్ట్లు గీతము అదే డ్రాయింగ్లు గీతము సూపర్వైజ్ చేయటము మెటీరియల్ తీసుకురాట అదంతా కర్మయోగం అయిపోతుంది అదంతా ఈశ్వరారాధన అయిపోతుంది ఇది గీత యొక్క ప్రత్యేకమైన టీచింగ్ మామూలుగా లోకంలో ఈశ్వరారాధన అంటే దేవాలయానికి వెళ్ళడము పువ్వులు బొత్తులతో పట్టుకెళ్ళడము దేవుడికి సమర్పించడము అదే ఈశ్వరారాధన అనుకుంటారు ఇది ఇది ఈశ్వరారాధన అయిపోతుంది కానీ ఒక కండిషన్ అతనికి తృష్ణ ఆశ ఫలం మీద ఉండకూడదు అతను ప్రయోజనాపేక్షతోటే కర్మని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఒక ప్రశ్న అడుగుతాను ప్రయోజనంతో కర్మ చేశాడనుకోండి ప్రయోజనం కోసం సమాజ కళ్యాణం కోసం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేశాడనుకోండి అతనికి జీతం ఇస్తారా ఎవరా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు జీతం ఇస్తారు నిజానికి అందరూ జీతం రోజున వెళ్ళిపోయి ఫ్యూలో నిలబడిపోయి లాగేసుకుంటారు జీతాన్ని ఈయన అలా చేయరు వీడిని వెతికి పట్టుకుని సాయంకాలం వాళ్ళు ఎవరిలో ఇచ్చిపోతారు జీతం అయ్యా నీ జీతం తీసుకోలేదు అందరి జీతాలు ఇవ్వడం అయిపోయింది అయ్యా బాబు నీ ఒక్కడి జీతం ఉండిపోయింది నా దగ్గర ఆ ఫైనాన్స్ వాడు వచ్చి ఆయన జీతంలో పెట్టుకోతా వెతుక్కుంటూ వస్తుంది జీతం జీతం తీసుకోకుండా చేస్తే కర్మయోగం నేను అంటలేదు జీతం తీసుకుంటాడు కానీ అతని తృష్ణ జీతం మీద ఉండదు లక్ష్యం ఎంతసేపటికి సమాజ కళ్యాణమే అది కర్మయోగం కాబట్టి కర్మ కర్మను అనుష్ఠించాలి సప్రయోజనమైన కర్మ అంటే ప్రయోజనముతో కూడిన కర్మనే చేయాలి ఆ కర్మ ధర్మబద్ధమైన కర్మ అవ్వాలి కానీ ఆ కర్మని ఈ మూడు కారణాలు చెప్తాను నేను ఆ మూడింటి కోసం చేయాలి ఒకటి ఈశ్వర ప్రీతి ఈశ్వర ప్రీతి కోసం కర్మ చేస్తాడు రెండు సమాజ కళ్యాణము మూడు అంతఃకరణ శుద్ధి ఈ మూడు ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి ఏవో మూడని ఉంటే లిస్ట్ కింద నేను చెప్పాను కానీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి ఏ కర్మ ఈశ్వర ప్రీతిని కలిగిస్తుందో ఆ కర్మ వల్ల అంతఃకరణ శుద్ధి కూడా కలిగిపోతుంది ఆటోమేటిక్గా ఆ కర్మే సమాజ కళ్యాణం కూడా కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడే సమాజ రూపంగా ఉన్నాడు కనుక కాబట్టి ఈ విధమైనటువంటి కర్మానుష్ఠానం చేయాలి ఈశ్వరే సమర్ప్య కర్మాన్ని అనుతిష్ఠంతి సాధారణంగా మీరు ఈ శ్రీకృష్ణార్పణం వస్తూ అంటూ ఉంటారు సమర్పణ శ్రీకృష్ణార్పణం అంతా రూర్జే మాటగా అంటారు అని అర్పించరు ఇప్పుడు ఒక ఆయన చేతిలో రూపాయలో ఏదో పట్టు రూపాయలో లేకపోతే ఏదో వజ్రమో వైదూర్ఘ్యమో రత్నమో ఏదో చేత పట్టుకున్నాడు పట్టుకుని శ్రీకృష్ణ అర్పణం అన్నాడు అని దాన్ని జైబులో వేసుకోబోయాడు నేనున్నా నీకు జైబులో వేసుకోవాల జైబులో వేసుకోకూడదు దాన్ని ఎందుకంటే అదే అండి ఇప్పుడు నాకే వస్తుంది నీ మీకు రాకూడదు ఎందుకని శ్రీకృష్ణార్పణ వస్తున్న తర్వాత మీకు రాకూడదు మరి ఎవరికి లేదు మీకు ఎందుకు ఇది మీకు అనవసరం మీరు అక్కడ పెట్టేయండి దాన్ని లీవ్ లేని పుట్టింది ఎవరికోక లేదు నేను అన్న మాటను నేనే వైలేట్ చేస్తానంటే జైల్లో వేసుకోవాలి ఒకసారి శ్రీకృష్ణార్పణం వస్తూ అంటే నువ్వు ఇంకా మళ్ళీ దానివల్ల నాకేం ప్రయోజనం కలిగి ఫలం ఏం కలిగిందని ఆలోచించలేదు నేను మెడిటేషన్ క్లాస్ ఒకటి తీసుకున్నా మెడిటేషన్ క్లాస్ అయిపోయిన వెంటనే క్లాస్ ఎండ్లో శ్రీకృష్ణార్పణం వస్తూ అన్నాను నాకు అలవాటు శ్రీకృష్ణార్పణ వస్తువు అని అన్నాను అయిపోయింది క్లాస్ అయిపోయింది వచ్చేసాను బయటకు ఎక్కడ ఆశ్రమంలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఓ విద్యార్థి వచ్చాడు కానీ ఇప్పుడు చేసిన మెడిటేషన్కి ఫలం ఏమిటి లాభం ఏమిటం లేదని అడిగేది నేను ఏమైనా లాభం ఏం లేదు ఇంకా అదేమిటంటే మరి ఎందుకు చేసినట్లయినా ఆ ప్రశ్న వడకూడదా ఎందుకంటే మెడిటేషన్ ఆఖరణ ఏమన్నావు శ్రీకృష్ణార్పణ వస్తూ అన్నాను మరి ఇంకా దాని లాభం ఏమిటంటా ఏమిటి శ్రీకృష్ణుడికి సమర్పించేసావు కదా అయిపోయిందంటే అలా ఉండాలి మెడిటేషన్ చేసాం మాకేమిటి లాభం అనేది మాకే అసలు రాకూడదు ఎందుకంటే శ్రీకృష్ణార్పణ వస్తూ అన్నావు కదా అని ఇంతల్లాగా అంటే ఆత్ ఆత్మన ఫలం అభి అనభిసంధాయ ఆ స్వార్థబుద్ధి నాకేమిటి దీంట్లో లాభం దాన్ని ఈగో అంటారు ఆ ఈగో దిస్ ఫోకస్ ఆఫ్ ఈగో నాకేమిటి లాభం దీంట్లో నాకేమున్నది అనేమా అనే ఆలోచన మీకు వచ్చిందంటే అదే ఈగో ఆ ఈగోని సుఖరాము నిరాకరించే ఉపాయం ఏమిటి దీంట్లో నాకేమిటి లాభం అనే ఆలోచనే రాకూడదు అది కర్మయోగం కర్మయోగం చాలా సూక్ష్మమైనది చాలా జాగ్రత్తగా అభ్యాసం చేస్తే కానీ అలవడదు కష్టం కష్టం ఎందుకంటే మీరు ఒక్క పిసర లాభాన్ని అపేక్షించారనుకోండి అది కర్మయోగం కాదు సపోజ్ ఓ మహాత్ముడు బోధ చేసి దీనివల్ల నాకు లోకల్లో పేరు ప్రతిష్టలు రావాలి అనుకున్నాడనుకోండి అది కర్మయోగం కాదు నాకు శిష్యులు పెరగాలి అనుకున్నాడనుకోండి కర్మయోగం కాదు అసలు నిజానికి ఎదరవాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసేడనుకోండి అది కర్మయోగం కాదు ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు ఈశ్వరార్పణ బుద్ధితో కర్తవ్యాన్ని అనుష్ఠించడమే ఎదురువాడు ఇంప్రెస్ అవుతాడా అవడా వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటుంది వాళ్ళకు ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు ఇంప్రెస్ అయ్యే వాళ్ళు అవుతారు లేని వాళ్ళు లేదు వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని మనం ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడం అంటే అది ఈగో సాటిస్ఫాక్షన్ అది ఈగో వచ్చేసింది అక్కడికి అక్కడ ఈగో ఉంది అంటే కర్మలో అది కర్మయోగం కాదు కాబట్టి చాలా కాషస్గా గమనించదగ్గది ఇంతకుముందు నేను మీకు చెప్పాను ఇది ఒక ఈక్వేషన్ కింద చెప్పాను ఎలాగంటే యాక్షన్ ఉంది యాక్షన్ ఉన్నప్పుడు యాక్షన్ అంటే కర్మ కర్మకి ఒక ఒక సి ఒక సిచ్యువేషన్ ఒక కేసు ఒక కేసు సినారియో అంటారు ఒక సినారియో ఏమిటంటే కర్మ ఉంది ఆ కర్మ యొక్క ఫలం ఉన్నది ఆ ఫలం నాకు కావాలి కాబట్టి ఫలాన్ని కోరే నేను దాన్ని ఈగో అంటారు ఆ ఉంది ఈగోకే యాక్టర్ అంటారు అంటే కర్త యాక్టర్ అంటే సినిమా యాక్టర్ కాదు యాక్షన్ యాక్టర్ ఇది ఒక ఒక కేసు అన్నీ కలిసి ఉంటాయి ఇన్ని ఉన్నా అది సింగిల్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అన్ని కలిపి ఒకటే ప్రాసెస్ యూనిటరీ ప్రాసెస్ అంటారు ఏమిటా యూనిటరీ ప్రాసెస్ యూనిటరీ ప్రాసెస్లు అంటారు వీటిని మీరు ఫ్లాస్క్లో రెండో మూడో నాలుగో కెమికల్స్ వేసేసి అరగంట సేపు తిప్పి కాంపౌండ్ ఫిల్టర్ చేశారనుకోండి దాన్ని యూనిటరీ ప్రాసెస్ అంటారు అర్థమైంది కదండి ఇప్పుడు కాబట్టి యాక్షన్ ఉంది ఆ యాక్షన్కి ఒక రిజల్ట్ కూడా నేను ముందే లెక్క చూసుకుంటాను ఆ రిజల్ట్ నాకు కావాలి అందుకోసమే నేను యాక్షన్ చేస్తున్నాను అంటే ఐఎమ్ ది కర్త దాన్ని విల్ అంటారు పర్సనల్ విల్ ఉంది అంటే ఈగో ఉంది దట్ ఈస్ ద యూనిటరీ ప్రాసెస్ ఏమండి దెన్ ఇంకొక కేస్ సినారియో మీకు చెప్తా చూడండి యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్ యొక్క ఫలము నాకు తృష్ణ లేదు ఫలం అనభిసంధాయ కేమండి ఫల తృష్ణ లేదు అంటే ఈగో లేదని అర్థం మీరు ఫలకృష్ణ్ని నిరాకరించడం ఇట్స్ ఎరీ బిగ్ థింగ్ మీరు ఈగోను నిరాకరిస్తున్నారు అహంకారాన్ని నిరాకరిస్తున్నారని అర్థం అహంకారాన్ని నిరాకరించారంటే అప్పుడే మీరు పరమాత్మభావంలో అడుగు పెట్టేశారు అప్పుడే పరమాత్మభావంలో అడుగు పెట్టకుండా అహంకార నిరాకరణం జరగదు కాబట్టి ఈగో దట్ యాక్టర్ ఈజ్ గాన్ రిజల్ట్ మీద రిజల్ట్ లేదు పర్సనల్ విల్ అనేది లేదు ఓన్లీ యాక్షన్ ఈస్ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిటరీ ప్రాసెస్ ఆ ఫస్ట్ కైండ్ ఆఫ్ యూనిటరీ ప్రాసెస్ అన్నానే అది కర్మ అది బంధిస్తుంది లోకోయం కర్మ బంధన అది బంధిస్తుంది మంచి కర్మ ఇలా బంధిస్తుంది చెడ్డ కర్మ అయితే ఎలాగో బంధిస్తుంది రెండో కేస్ సినారియో చెప్పానే అది మోక్షాన్ని కలిగిస్తుంది అది లిబరేట్ చేస్తుంది ఎలా లిబరేట్ చేస్తుంది జ్ఞానప్రాప్తి ఉపాయక్రేణ జ్ఞానాన్ని పొందేటువంటి ఉపాయం అయిపోతుంది అది ఆ విధంగా ఈశ్వరుని ఎందు కర్మను సమర్పించి కర్మను చేస్తాడు ప్రయోజనంతో కూడిన కర్మను చేస్తాడు శ్రద్ధతో ఉత్సాహంతో ధైర్యంతో చేస్తాడు ధృత్యుత్సాహ సమన్విత అన్నారు పద్దెనిమిదో అధ్యాయంలో ముక్త సంగ అనహం వాది ధృత్యుత్సాహ సమన్విత ముక్త సంగ ఫలాసక్తి ఉండదు అనహం వాది అహంకర్త ఉండదు ధైర్యంతో చేస్తాడు ఉత్సాహంతో చేస్తా ధైర్యం అంటే ఫిజికల్ కరేజ్ కాదు మంచి ఉత్సాహంతో చేస్తాడు ఆ తర్వాత ఉల్లాసంతో చేస్తాడు మనకి ఫలాపేక్ష లేదు కదా ఇంక ఎలా అయితే అలా అవుతుందిలే అని అన్నట్టుగా చేయాలి తిరుపతి దేవస్థానం వాళ్ళు ఐదవ వాల్యూమ్ ప్రింట్ చేశారు భాగవతం భాగవతం దాని మీద హెడ్డింగ్ బైండ్ మీద హెడ్డింగ్ ఏమిటి ఐదవ సంపుటము ఈ పక్కన వేస్తారు చూడండి ఆ పక్కన సైడ్లో ప్రింట్ చేస్తారు దాంట్లో నాలుగవ సంపుటము అని ప్రింట్ చేసి ఇచ్చారు అది వాళ్ళు చేసిన బైండింగ్ వాళ్ళని ఏం చేయాలంటారు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సొమ్ముని భక్షించడం కోసమే ఉన్నారు అక్కడ వాళ్ళు ఇంకా దేనికి లేదు అలా ఎవరనే చేస్తారా ఇప్పుడు మీరు ఈ పుస్తకం ప్రింట్ చేసిన వాడు ఇక్కడేమో వివేక చూడమని ఆయన ప్రింట్ చేసి ఇక్కడేమో ప్రభాత సూర్యుడు ఏమో మరో పేరు ప్రింట్ చేస్తే వాడిని ఏం చేయాలంటారు వాడిని వాడి వాడి అది సీల్ మూసేసి సీల్ వేసేసి వాడి లైసెన్స్గా అంటూ చేయాలా కలద ఎందుకు అలా చేస్తారంటే అలాగే దాని మీద ఏ శ్రద్ధ లేదు అలా చేయకూడదు ఉత్సాహంతో ఉల్లాసంతో చేస్తాడు స్వార్థం లేకున్నా ఉల్లాసంతో ఉత్సాహంతో చేస్తాడు ఆ విధంగా చేసినటువంటి కర్మ అది జ్ఞానప్రాప్తికి ఉపాయమైపోతుంది ఎందుకో తెలుసునండి ఈ కర్తృత్వ భోక్తృత్వాలని న్యూట్రలైజ్ చేసి పారేస్తుంది దాంతో వీటి జీవభావం తొలగిపోయి ఈశ్వర భావంలోకి పరమాత్మ భావంలోకి వెళ్ళిపోతాడు అది కర్మయోగం యొక్క అద్భుతమైన మహిమ ఆ విధంగా కర్మయాన్ని చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగులు వాళ్ళకి కూడా సాంఖ్యులకి వచ్చిన స్థానమే వాళ్ళకు కూడా వస్తుంది తద్గైరపి గమ్యతే అని చెప్తున్నారు తైరపి పరమార్థ జ్ఞాన సన్యాస ప్రాప్తి ద్వారేనా అనుగమ్యతే ఇప్పుడు చూడండి రెండు రకాల సన్యాసం ఉన్నది నేను ఇంతకు ముందు మీరు చెప్పాను రెండు రకాల సన్యాసం ఒకటి ఆశ్రమరూప సన్యాసం రెండు పరమార్థ సన్యాసం ఇంతకుముందు నేను ఇక్కడ స్కీమ్ అంతా వేసి చెప్పాను నేను మళ్ళీ వేమంటారంటే స్కీమ్ వస్తారా అంటే ఇంతకుముందు వేసింది గుర్తుంది కదా సో ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మీరు ఒకడుకున్నాడు వాడు కర్మ కర్మ సన్యాసం చేశాడు అంటే ఆశ్రమ రూప సన్యాసం తీసుకున్నాడు తీసుకుని యమనీయమాదులను శమదమాదులను పాటిస్తూ ఆ జ్ఞాననిష్టలో ఉన్నాడు అంటే వాడికి ఏం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం యొక్క రూపం ఏమిటి నేను పరిచ్ఛిన్నమైన కర్త భోక్త కాదు నేను పూర్ణ ఆత్మను అనే జ్ఞానం కలుగుతుంది అప్పుడు నేను కర్తను భోక్తను కాదు అనే జ్ఞానం ఎప్పుడైతే ఉందో నా సన్నిధి ఎందు క్రియలు అవుతాయే కానీ ఆ క్రియలకి కర్తను నేను కాను అనే వివేకం వాడికి కలుగుతుంది చాలా ప్రాక్టికల్ అండి అది ఇది ఒకటే థియరిటికల్ అది ఫిలసాఫికల్ డిస్కషన్ ఉన్న మీరు అనుకోవద్దు చాలా ప్రాక్టికల్ అండి మీకు ఎలాగంటే నేను ఒకటి రెండు దృష్టాంతాలు చెప్తా చూడండి సపోజ్ నేను గాలి పీలుస్తున్నాను నేను విధులు పెడుతున్నాను అని అనుకుంటాడు ప్రాణాయామం చేసేవాడు నేను లోతుగా మెల్లగా గాలి పీల్చి లోతుగా మెల్లగా గాలిని విధిపెడుతున్నాను అని అనుకుంటాడు అనుకుంటూ ప్రాణాయామం చేస్తాడు అదే నేను మాట్లాడుకుంటా మీరు చెప్పండి గాలి మీరు పీల్చి మీరు విధులి లేకపోతే గాలి పేల్చబడి విధులు పెట్టబడుతుందా సత్యం ఏమిటి అసలు వీడు పీల్చి వీడు విదిలిపెట్టి మాట అయితే వీడు నిద్రపోగానే వీడు కృష్ణార్పణ అయిపోతాను ఇంకా ఇంకా లేవడం థ్యాంక్ గాడ్ వీడు పీల్చి వీడు విడిచిపెట్టడం అనేది లేదు అసలు అంటే గాలి నేను పీల్చి నేను విడిచిపెట్టడం అది క్రియ కర్మ జరిగిపోతూ ఉంటుంది మరి నేనేమిటి నేను సాక్షిని నేను నా సన్నిధిలో కర్మలు అవుతూ ఉంటాయి కాబట్టి కర్మ ఆగిపోదు కానీ ఆ కర్మకి కర్తలు నేనే అనే అజ్ఞానం అవతరించిపోతుంది